రాజా బ్రహ్మణిదాదర శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరా ఓం భద్రం కర్ణేష్మదేవాద్రం పశ్యే మాక్ష స్థిరైరంగైస్తువామూ యశేమ దేవవాయుస్తింద్రో వృద్ధ్రవాి పూషా విష్వేగా స్వస్తి నష్టర్ష్యో అవిష్టమేనిస్తినో బృహస్పతిర్దధా ఓం శాంతి శాంతి శాంతి దివోహ్యమూర్త పురుష స బాహ్యాభ్యంతరోజ అప్రాణోహ్యమన శుభ్రక్షరాత్ పరత క్షరపరబ్రహ్మ అది సబ్జెక్ట్ మ్యాటర్ విషయవస్తువు మనం తెలుసుకోవాలని ప్రే దేన్ని ప్రే దేన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాము అంటే అక్షరపర బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు తెలుసుకోవడం అక్షరపర బ్రహ్మను అంటే ఎయా తదక్షరం అధికమైతే ఏ జ్ఞానం చేతనైతే అక్షరపర బ్రహ్మను ఆ జ్ఞానాన్ని పొంది తద్వారా మోక్షాన్ని జీవన్ముక్తిని పొందుత కొరకై అక్షరపరబ్రహ్మ జ్ఞానం కోసం ప్రయత్నం చాలా పెద్ద ప్రయత్నం అది సామాన్యమైన వ్యవహారం ఏం కాదు వెరీ బిగ్ థింగ్ సో ఆ అక్షరపర బ్రహ్మ నిర్గుణము తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఉపాసనా సౌకర్యం కోసం అక్షర పరబ్రహ్మ ఏంటో అవకాశం గుణాన్ని ఆకారాన్ని స్వీకరించడం వరకు బాగానే ఉంది కానీ ఎందుకంటే ఉపాసన చేసి అంతఃకరణ శుద్ధి అవసరం ఇందుకోసం ఆ విధంగా స్వీకరించటం వరకు బాగుంది కానీ తత్వాన్ని స్పష్టంగా ఇద ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది తత్వం దగ్గర రాజీ పడకూడదు కాంప్రమైజ్ అవ్వకూడదు తత్వాన్ని తెలుసుకోవడం దగ్గర రాజీ ఉండకూడదు కాబట్టి ఆ తత్వము అంటే యథార్థ వస్తువు అక్షరపరం బ్రహ్మ నిర్గుణము ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ జగత్వంతా కూడా ఆ పరమేశ్వరు ఆవిర్భవించింది అని అన్నాను ఈ జగత్తుని మనం ఎలా చూస్తాము అంటే శక్తి వికారంగా చూస్తాము ఆ సర్వ జగద్వ్యాపనమైనటువంటి ఆ అనంత శక్తి ఆ శక్తి నుండియే ఈ జగత్ అంతా ముఖ్యం ఇప్పుడు సూర్యుడు ఉన్నాడంటే సూర్యుడంటే ఓ ముద్ద అక్కడ కూర్చొని ఉన్నాడని కాదు కదండి సూర్యుడు అంటే ఘనీభవించిన శక్తి దానికే సూర్యుడు పేరు ఒక డిస్క్ ఆకారంలో మనకి దూరం నుంచి కనపడుతోందే కానీ అక్కడ డిస్క్ ఏమీ లేదు అలాగా ఒక డిస్క్ లాగా ఏమి లేదు కదా సో ఘనీభవించిన శక్తియే సూర్యుడు అలాగే నక్షత్రాలన్నీ కూడా అలాగే ఆ సూర్యుడి నుంచి భూమి పుట్టిందన్నారు అనుకోండి భూమి అటువంటిదే అయ్యి ఉండాలి కదండి సో మ్యాటర్ అని ఉన్నప్పటికీ ఆ మ్యాటర్ని కూడా మనం శక్తి యొక్క రూపాంతరంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అధ్యతనే మ్యాటర్ అని మీరు దాంట్లో అంత శక్తే అది మేతర్ అనే దాంట్లో కూడా శక్తి తక్క మరీ ఒకటి లేదు బాగుంది ఇప్పుడు ఇప్పుడు సౌండ్ తగ్గి బాగుంది కనుక ఈ శక్తి కూడా అనంత శక్తి ఏదైతే జగద్రూపంగా మన కంటి ముందు ప్రకటన ఉన్నదో లోపల శక్తే ఉంది బయట ఆ ఉంది ఈ శక్తి కూడా ఆ పరమేశ్వరు నుంచి ఆవిర్భవించింది అంటే ఇప్పుడు పరమేశ్వరుడు నిర్గుణుడు నిర్గుణ పరబ్రహ్మ నుండి సగుణమైన శక్తి రూపంగా ఉండే ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆవిర్భవించినాడు ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసమే నేను పెద్దలు పడుతూ ఉంటాను ఇది ఎలాగంటే మీకు నేను చెప్తా చూడండి ఇప్పుడు ఒక ఆయన డ్యాన్స్ స్పెషలిస్ట్ సో బిర్జు మహారాజు అలాంటి వాళ్ళందరూ డ్యాన్స్లో బాగా నిష్ణాతులు కదండి ఆయన వచ్చి కూర్చున్నారు అనుకోండి అలాంటి డ్యాన్సర్ ఒక ఆయన వచ్చి కూర్చున్నారు అప్పుడు పరిచయం చేసేటువంటి సూత్రధారి ఉంటాడు మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ అంటారు ఈ సూత్రధారి ఆయన్ని పరిచయం చేస్తారు ఒక గొప్ప నటరాజు లాంటి గొప్ప నాట్య శాస్త్రవేత్త మన ముందు కూర్చుని ఉన్నారు అని మనకి చెప్తారు ఆయన్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తారు ఇప్పుడు మనం ఆయన యొక్క నిర్గుణ స్వరూపాన్ని చూస్తున్నామని చెప్పచ్చు ఓ రకంగా దృష్టాంతా ఎందుకంటే ఆయన డ్యాన్స్ ఏం చేయట్లేదు కదండి డ్యాన్స్ డ్యాన్సర్ అంతే కానీ ప్రస్తుతం ఆయన ఏం డ్యాన్స్ కదా వేరీస్ ది డ్యాన్స్ ఆయన ఆయన ముక్కు కంటుకుని ఉందా లేకపోతే కలంలో ఉందా ఎక్కడుంది డ్యాన్స్ డ్యాన్స్ అంతర్నిహితంగా ఉన్నది ప్రకటనగా కాలేదు సో డ్యాన్స్కి సంబంధించి ఇప్పుడు ఆయన మన ముందు స్టేజ్ మీద నిలబడి ఉన్నారు అంటే అర్థం ఏంటి నిర్గుణ రూపము అని చెప్పచ్చు ఆయనే వెనకాల గ్రీన్ రూమ్ లోకో బ్లూ రూమ్ ఏదో ఉంటారు ఆ రూమ్లోకి వెళ్ళి మేకప్ అది వేసుకొచ్చి గడ్జి పెట్టుకొచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ మొదలుపెట్టి డాన్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మన ముందు వ్యక్తి సగుణ రూపము దట్ ఈస్ బికాస్ డాన్సర్ ఈజ్ విత్ బిఫోర్ అవర్ అంతే కదండి అది నిర్గుణ సగుణ తేడా ఇప్పుడు నిర్గుణ సగుణ రెండా ఒకట ఒకటే రెండు రెండు ఎక్కడి నుంచి వస్తాయి అది ఒకటే తత్వం దృష్ట్యా నిర్గుణము ఒక విశిష్ట ఉపాధి దృష్ట్యా అంటే ఒక విశిష్ట పరిస్థితిలో ఒక విశిష్ట కార్యాన్ని ప్రకటించే సందర్భంలో ఆయన సగుణము కరెక్ట్ అండి ఇప్పుడు సరిగ్గా అక్షరపరబ్రహ్మ పరిస్థితి అదే అక్షరపర బ్రహ్మయే నిర్గుణ తత్వము కానీ ఆ అక్షరపర బ్రహ్మయే జగద్రూపంగా ప్రకటమైనది జగద్రూపంగా ప్రకటమైనప్పుడు మన మనం ఈ సత్యాన్ని ఒకదాన్ని బాగా మనస్సుని పట్టించుకోవాలి అదేమిటంటే మన ముందు ఉన్న జగత్తు అది ఈశ్వరుని యొక్క ప్రకట రూపము ఇంకా అంతకంటే వేరే ఈశ్వరుడు లేడు జగత్తు మన ముందుంది ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అదే దానికి అజ్ఞానము పేరు దానికి మనకి అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు డ్యాన్స్ డ్యాన్సర్ మన ముందు ఉన్నాడు అసలు వ్యక్తి ఇంటి దగ్గర ఉన్నాడంటే అది ఎక్కడ కుదురుతుందండి అసలు వ్యక్తి ఇంటి దగ్గర ఉంటే డ్యాన్స్ అని మన ముందు ఎలా ఉంటాడు అలాగనమాట నటరాజు దృష్టాంతం చాలా అంచేతనే ఈశ్వరుడికి నటరాజును అంటారు అంతేగాని ఈశ్వరుడు అప్పుడప్పుడు ఆయనకి మూడు వచ్చినప్పుడు డాన్స్ చేస్తూ ఉంటాడు అంచేత ఆయనకి నటరాజును అలా కాదు ఆయన జగద్రూపంగా జగన్నాటకము జగత్త ఒక నటన జగత్త ఆయన యొక్క నాట్యం నుంచి ఉద్భవించింది జగన్నాటక సుప్రధారి అని ఉంటారు ఈశ్వరుడికి కనుక ఈశ్వరుడు డ్యాన్స్ చేస్తే ఈశ్వరుని యొక్క డ్యాన్సే జగత్తు అంతేనండి ఇప్పుడు డ్యాన్స్ డ్యాన్సర్ని విడిచిపెట్టి ఉంటుందండి ఉండదు అలాగా డ్యాన్సర్ని విడిచిపెట్టి డ్యాన్స్ ఉంటుందా టీచర్ని విడిపెట్టి టీచింగ్ ఉంటుందా థింకర్ని విడిచిపెట్టి థాట్స్ ఉంటుందా ఉండదు అలాగా అన్నీ కలిసే ఉంటాయి ఉడికే ఆ పద పదాల ప్రయోగాన్ని బట్టి తేడా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది తప్పిస్తే డ్యాన్స్ వేరు డాన్సర్ వేరు అని అలా వేరేమీ కాదు డాన్సర్ డాన్సరే డా డాన్స్ ప్రేమ ప్రేమి వేరు వేరుగా ఉండరు సో ప్రేమయే ప్రేమి ప్రేమియే ప్రేమ అంతే కదా అంచేతనే పన్ యుసే ఇట్ ఈస్ మై కార్ యు బికమ్ దట్ కార్ దట్ డేంజర్ ఈస్ దేర్ రియల్లీ యూ బికమ్ ది కార్ Can you get my point? When you say it is my car, so you, you become the car, well only you can say my car. Without becoming the furniture, you cannot say my furniture. You have to say it is the furniture. If you say it is my furniture, you have to become the furniture, take care of you. So anyway, so dancer-ne dancer-ne veda-dee-dan gile-da. Kanu ka, Aishwara-da-paramatma-nirguna-paramatma-yeh. డ్యాన్సర్ రూపంగా జగద్ూపంగా డ్యాన్స్ అంటే జగత్కి డ్యాన్స్ అని పేరండి డ్యాన్స్కే జగత్ అని పేరు నక్షత్రాలు భూగోళం ఇవన్నీ డ్యాన్స్ చేయట్లేదండి పరమాణువులు ఐటమ్స్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటారు డ్యాన్సే చేస్తున్నాయి ఓకే ఇప్పుడు ఈ డ్యాన్స్ రూపంగా మన ముందు ప్రకటమైన ఏ శక్తి కలదో జగత్శక్తి ఆ శక్తి దృష్ట్యా ఇప్పుడు డ్యాన్సర్ ఉన్నాడు అయన అసలు డ్యాన్సర్ కాదు ఆయన అసలు తత్వం ఒక మనిషి కానీ ఆయన డ్యాన్స్ చేసిన సందర్భంలో ఆయనకి డ్యాన్సర్ అని పేరు పెట్టారు అవునండి అలాగే ఈశ్వరుడు అక్షర పరబ్రహ్మ స్వరూపుడు ఆ ఈశ్వరుడు జగ జగన్నాటక రూపంగా ప్రకటమైనప్పుడు ఆయనకు ఓ పేరు పెట్టాలి మనం ఆ పేరు పెట్టి దాంట్లో రెండు రకాల పేర్లు పెడతాం ఒకటి జగత్తుని శక్తి రూపంగా మీరు దర్శించిన సందర్భంలో ఆయనకి ప్రాణ అని పేరు నేను ఎన్నోసార్లు చెప్పాను చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఎక్కడా చెప్పాను ఎక్కడ పడితే అక్కడే చెప్తూ ఉంటాను కానీ చెప్పినప్పుడు చెప్పినా కూడా మళ్ళీ చెప్తూ ఉంటాను ఎందుకో చెప్పమంటారా ఈ విషయాలని ఈ ఎంత స్పష్టంగా చెప్పేటువంటి సందర్భాలు తగ్గిపోతున్నాయి సమాజంలో అందుకోసం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండటం సో ఈశ్వరుడు జగద్రూపంగా ప్రకటమైనప్పుడు ఆ జగత్తుని మీరు శక్తి యొక్క వికారంగా దర్శించిన సందర్భంలో ఇంతటి శక్తి జగద్రూపంగా ప్రకటమైన ఈ శక్తి అంతా కూడా ఈశ్వరుడి నుంచి ఆవిర్భవించింది ఆ అనంత శక్తి స్వరూపుడు అని అలాగా ఈశ్వరుణ్ణి మీరు సగుణ రూపంగా భావన చేసినప్పుడు అటువంటి సగుణ ఈశ్వరునకు అక్కడ గుణమేమిటి శక్తి అనంత శక్తి అక్కడ గుణం కదా సో అటువంటి సగుణ ఈశ్వరునకు పేరేమంటే ఆయనకు ప్రాణ అంటే han ప్రాణహ అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది ప్ర అనా అనా చేష్ట అనా అనే ధాతువుకి చేష్ట అని పేరు సో ప్ర అన నిరంతరమైన సో అంతములేని చేష్ట ఈ జగచేష్ట రూపంగా జగన్నాటక చేష్ట అంటే నాటకం కదండి జగన్నాటక రూపంగా పరమేశ్వరుడు మన ముందు ప్రకటమై ఉన్నాడు ఆయనకి ప్రాణహ అని పేరు తెలిసిందండి ఆ పదార్థమైందా ఇప్పుడు ఇప్పుడు డ్యాన్సర్లో డ్యాన్సర్ అన్నారు డ్యాన్స్లో వేరు వేరు పోజెస్ ఉంటాయి కరణములు అంటారు ఓసారి చేతులు ఇలా పెడతారు ఇంకోసారి ఇలా పెడతారు ఒకసారి ఇలా పెడతారు అలా పెడతారు ఈ కరణాలు ఈ మూవ్ పోస్చర్స్ ఆర్ పోజెస్ భంగిమలు అంటారు తెలుగులో ఈ నాట్య భంగిమలు అయితే ఏవైతే ఉన్నాయో ప్రతి భంగిమలోనూ ఆ డ్యాన్సర్ యొక్క శక్తియే ప్రకటన ఉంటుంది ప్రతి భంగిమలోనూ కూడా ఆ శక్తే ఉంటుంది అంతే కదండి డ్యాన్స్ అంటే శక్తి కదా అంచేతనే డ్యాన్స్ చేసి చక్కగా బాగా డ్యాన్స్ నేర్చుకుంటారు బాడీ మెటబాలిజం అంతా కూడా మంచిగా మంచి పవర్ఫుల్గా తయారవుతుంది ఆ తర్వాత ఈ లోపల పాతికేళ్ళు వస్తాయి ఇంకా డ్యాన్స్ మానేసి అమ్మాయిలు వివాహం చేసుకుంటారు వివాహం చేసుకుంటూ డ్యాన్స్ మానేస్తారు ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్లు లంచ్లు ఇవన్నీ బాగా ఎక్కువ డ్యాన్స్ మానేస్తారు డాన్స్ బాడీ ఏమో హైయెస్ట్ మెటబాలిజం లెవెల్లో ఉంటుంది డ్యాన్స్ మానేస్తారు సో ఆ మెటబాలిజం ఏమో ఫుడ్ని ఇంటేక్ ఫుడ్ ఇంటేక్ని బాగా మెయింటైన్ చేస్తుంది అవుట్ ఉండదు క్యాలరీస్ ఇన్నే ఉంటుంది తప్పిస్తే క్యాలరీస్ అవుట్ తగ్గిపోతుంది డ్యాన్స్ లేదు కదా దాంతో ది బికమ్ ది టెన్ టు బికమ్ ఫ్యాట్ ఎనీవే దట్ ఈస్ వైది వే సో ఊరికే అన్ని రకాల సమాచారం తెలుసుకోవడంలో వచ్చిన ప్రమాదం ఇలాగే ఉంటుంది శాఖా చంక్రమణం ఓ చోటి ఇంకో చోటికి చంక్రమణం ఎనీవే ది పాయింట్ ఈజ్ ప్రతి భంగిమలోనూ ఆ శక్తియే ఉంటుంది అలాగే ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలోనూ ఆ భగవంతుని యొక్క శక్తియే ఉన్నది కాబట్టి అంచేతనే ప్రాణి అన్నారు ప్రాణి అంటే జీవము కలది ఆ ప్రాణశక్తి కలది ఆ భగవంతుని యొక్క ప్రాణశక్తియే ఈ ప్రతి ప్రాణిలోనూ కూడా వ్యక్తమవుతోంది కాబట్టి సో పరమేశ్వరుడికి రాణి సముదాయమంతా కూడా ఈశ్వరుని ఎండే ఉన్నది ఆ ఈశ్వరునికి ఆ శక్తి సందర్భంగా ప్రాణ అని పేరు ఆయనకే మరో పేరు కూడా ఉంది ఈ మీరు తెలుసుకోవాలి సూత్రాత్మ అని పేరు ప్రాణ శక్తి సగుణ అనంత శక్తి స్వరూపుడు ఈశ్వరుడు అనే సందర్భంలో ఆయనకే సూత్రాత్మ అని పేరు ఆ సూత్రాత్మ అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందంటే ఈ ప్రాణశ్యక్ ఇప్పుడు మీకు భంగిమలు ఉన్నాయండి డ్యాన్స్లో భంగిమలు ఉన్నాయి ఎన్ని భంగిమలు ఉన్నాయి ఒక గంటసేపు డ్యాన్స్లో ఒక వంద భంగిములు ఉన్నాయి ఈ వంద భంగిములనన్నిటినీ ఏకసూత్రబద్ధం చేసినటువంటి వాడు ఎవరండి ఆ డ్యాన్సరే కదండి ఆయన్ని సూత్రాత్మ అనొచ్చు ఆ భంగిమలన్నిటినీ ఒక ఆయనే ఆయన దేహంలోనే ప్రకటమైన అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆ క్రమం వల్లనే మనకి అది డ్యాన్స్ ప్రోగ్రాం అనే ఒక ఆనందం కలిగింది అదేవిధంగా ఈ దేహంలో మరో దేహంలో మరో దేహంలో మరో దేహంలో పక్షి దేహంలో పశువు దేహంలో మనుష్య దేహంలో దేవతా దేహంలో అన్ని దేహాలలో వేరువేరుగా కనబడే దేహాలన్నిటిలో ఎలాగైతే అన్ని తరంగాలలో ఒకే జలము యొక్క శక్తి ఉన్నదో అలాగే ఈ దేహములన్నింటిలో కూడా ఒకే ప్రాణశక్తి అలా ఉన్నది ఈ దేహములన్నింటినీ ఏకసూత్రబద్ధం చేసేటువంటి ఆ అనంత శక్తి కలిగిన పరమేశ్వరునికి సూత్రాత్మ అని ఓకే అదో ఒక పేరు అప్రాణ ఇది నేను మ్యాక్రో కాజం డిస్క్రైబ్ చేశా ఈ మ్యాక్రో నుంచి మైక్రోకి రండి మైక్రో అంటే ఒక వ్యక్తి దేహాన్ని తీసుకోండి కాబట్టి ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు బంగారం ప్రాపర్టీస్ అన్నీ నేను మీకు గోల్డ్ ప్రాపర్టీస్ అన్నీ చెప్పి ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ చూపించాలి అంటే మీకు ఒక ఒక విశిష్టంగా మీకు చూపించాలి అంటే ప్రపంచంలో ఉన్న బంగారం అంతా పోగేసి ఓ చోటకి అక్కర్లేదు కదా ఓ నెక్లెస్ ఏదో సమీపంలో ఉన్న ఓ నెక్లెస్ తీసుకొచ్చి ఇదిగోనండి ఈ నెక్లెస్లో ఇందాక మీకు చెప్పిన గోల్డ్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి చెప్పచ్చా లేకపోతే మీరు అబ్జెక్ట్ అబ్జెక్షన్ రేస్ చేస్తారా ఎలాగా మీరు చెప్పిన గోల్డ్ యూనివర్సల్ గోల్డ్ అది ప్రపంచంలో ఉన్న గోల్డ్ యొక్క లక్షణాలన్నీ చెప్పారు ఆ మొత్తం గోల్డ్ అంతా ముందు అసలు పోగేసి ఆ తర్వాత మీరు విశ్వరూప దర్శనం పేరు దీనికే ఆ తర్వాత మీరు గోల్డ్ ఎలాగ లక్షణాలు మాకు చెప్పాలి అంటే అది ఏమైనా అయ్యి అది కాబట్టి మీరు మొత్తం గోల్డ్ అంతా నేను ఒక చోట పెట్టలేను ఒకదోట నేను పెట్టినా మీరు ఇదంతా మొత్తం గోల్డ్ మీరు చూడలేరు ఎందుకంటే మీ నేత్రానికి ఓ పరిధి కదా కాబట్టి అలా అక్కర్లేదు సో నెక్లెస్ చూపించి ఈ నెక్లెస్లోనే ఇందాక నేను చెప్పిన గోల్డ్ దీంట్లోనే ఉంది ఆ గోల్డ్ లక్షణాలన్నీ దీంట్లోనే ఉన్నాయి దీన్నే బిందువులో సింధువు అని అంటే సముద్రానికి ఉండే లక్షణాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని లక్షణాలు ఒక్క బిందువునందు మీరు దర్శించవచ్చు సముద్రము జలము ఈ బిందువు జలమే ఉప్పగా నుండును ఇది కూడా ఉప్పగానే ఉంటుంది సో జలక్షణాలన్నీ దీంట్లో ఉంటాయి సో అదేవిధంగా ఒక్క ప్రాణిలో ఆ పరమేశ్వరుని యొక్క అనంత ప్రాణశక్తి యొక్క లీలను విలాసను మీరు దర్శించగలుగుతారు కాబట్టి పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు అనే సత్యాన్ని ఈ దేహంలో ప్రకటమయ్యే శక్తి ద్వారా కూడా మీరు దర్శించవచ్చు కాబట్టి ఈ దేహంలో ప్రకటమవుతున్నటువంటి శక్తికి కూడా ప్రాణము అని పేరు కానీ దీన్ని సూత్రాత్మనకూడదు ఎందుకంటే ఇది ఇండివిజువల్ అయిపోయింది చూడండి మొత్తాన్ని అంటని కలిపేటువంటిది ఇది కాదు ఆ మ్యాక్రోకాజమే మొత్తాన్నంతని కలుపుతుంది కాబట్టి మ్యాక్రోకాజంకి ప్రాణహాని పేరు మైక్రోకి ప్రాణహాని పేరు మ్యాక్రోకి సూత్రాత్మ పేరు మైక్రోకి ఆ పేరు ఉండదు మైక్రోకి పేరు ఉంటుంది జీవుడు అని పేరు జీవ ప్రాణధారణ ఓకే అక్కడికి ప్రాణశబ్దం తెలిసింది ప్రాణశబ్దం తెలిస్తే అప్రాణ అంటే ఎవరో తెలుస్తుంది తర్వాత ఇప్పుడు మనస్సు అని ఇంకో శబ్దం ఉంది ఇది తెలియ సో ఇప్పుడు మనస్సు అంటే ఎలాగంటే ఈ జగత్తులో మీరు ఏ అంశాలని చూసినా దాని ఎందు మీకు జ్ఞానము పొడసూపును అంత జ్ఞానమే ఉంది అంత శక్తే ఉందని ఒకటి చెప్పాను అదో గుణం ఇప్పుడు గుణం మార్చం ఇంకో గుణం ఉన్నది అంత జ్ఞానమే ఇప్పుడు అదే ఒక ఆటం తీసుకోండి ఆ ఆటంలో సంరచన అని అంటారు చూడండి ఇంటెలిజెంట్లీ పుట్టు ఆటం ఇంటెలిజెంట్లీ పుట్టు కదరా కదా హేఫాద్గా ఎట్రాండమ్ ఉన్నదా లేకపోతే ఒక సిస్టమాటిక్గా చాలా జ్ఞానపూర్ణంగా ఈ ఆటం యొక్క రచన జరిగినది అనే విషయం మనకి స్పష్టమవుతుంది ఎలా స్పష్టమవుతుంది ఈ జగత్తులో కనుక రచన సిస్టమేటిక్గా జ్ఞానపూర్ణంగా లేకపోతే సైన్స్ అనేది ఉండేది కాదు సైన్స్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది మైక్రోసాఫ్ట్తో పాటు వచ్చిందని అనుకున్నారు అన్న అనంతకాలం పురాతన కాలం నుంచి ఉంది సైన్స్ సో ఈ సైన్స్ అంటే ప్రకృతి యొక్క విజ్ఞానము ప్రకృతి విజ్ఞానానికే సైన్స్ అనిపారు ప్రకృతిలో విజ్ఞానం ఉంటే మీరు ప్రకృతి విజ్ఞానాన్ని తెలుసుకుంటారు ప్రకృతిలో లేకుండా ప్రకృతి విజ్ఞానం తెలుసుకుంటారా ప్రకృతిలో గ్రావిటేషన్ ఉండబట్టి మీరు ఆ గ్రావిటేషన్ నుంచి తెలుసుకుని న్యూటన్ పెద్ద సైంటిస్ట్ అయ్యాడు కాబట్టి ప్రకృతిలో ఉండే విజ్ఞానాన్ని తెలుసుకుంటాం మనం కాబట్టి ప్రకృతి విజ్ఞానపూర్ణము ఈ విజ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటాను ఈశ్వరం నుంచే కాబట్టి ఈశ్వరుడు ఒక దృష్టికోణంలో సర్వశక్తిమంతుడు ఇంకో దృష్టికోణంలో సర్వజ్ఞానము గలవాడు పాట్ మేకర్ ఉన్నాడు పాటు చూసి ఎంత బాగుందో ఈ పాటు అంటే ఆ పా అంత బాగుందో అంటే దాంట్లో ఉండేటువంటి ఆ శోభ ఆ కళ ఆ విజ్ఞానం అంతా కూడా పాటు మేత్రలో ఉండాలి కదండి అలాగే ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ శోభ ఈ ఈ కళ ఈ విజ్ఞానము ఇదంతా కూడా ఈశ్వరం నుంచి ఆవిర్భవించింది అంటే ఈశ్వరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞాన సంపన్నుడు కాబట్టి ఇదొక గుణం సగుణం చూడండి నిర్గుణంలో సగుణంలోకి వచ్చాము ఇప్పుడు ఇటువంటి ఈ గుణం వేరు ఇందాకటి గుణం వేరు ఈ గుణం వేరు రెండు ఇంటర్ రిలేటెడే ఇప్పుడు డ్యాన్స్ ఉండే డ్యాన్స్లో దేర్ ఈజ్ ఫంటాస్టిక్ మూమెంట్ ఈస్ డ్యాన్ అట్ ది సేమ్ టైం ఆ మూమెంట్ ఎటువంటి మూమెంట్ అండి జ్ఞానపూర్ణమైన చలనము చలనము ఉన్నది జ్ఞానము కేవల చలనం అయితే మనందరం డాన్సర్స్ అయిపోవచ్చు లేకపోతే ఓపికగా ఉంది మనందరికీ మోకాలు నిప్పులు అవి ఉండడం చూసి డ్యాన్స్ చేయలేకపోవచ్చు ఓపిక్గా ఉన్న వాళ్ళ మీరు డాన్సర్స్ అయిపోవచ్చు అలా కుదరదు జ్ఞానం కూడా ఉండాలి దాన్ని ఆ పోశ్చరు ఇట్ ఇట్ హ్యాజ్ ఎ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ఉత్తి పోస్చర్ కాదు దశావతారాలని పోస్టర్స్లో చూపిస్తారు ఈ అక్షరాలు వేళ్ళు ఇలా ఇలా పెడితే వాటి వెనకాల బోన్ జ్ఞానం ఉన్నది అదే కాబట్టి డ్యాన్స్ అంటే రెండింటి యొక్క సమావేశం ఆ రెండు ఏమిటి శక్తి జ్ఞానం అలాగే జగత్తు ఇది ఒక జగత్ జగత్ ఒక నటన ఇది నాట్యము దీని ఎందుకు శక్తి ఉన్నది చూసాం మనం జ్ఞానం ఉన్నది ఈ సమస్త జ్ఞానము ఒకే ఈశ్వరుడు అప్పుడు ఈ జ్ఞానదృష్ట్యా ఐశ్వరుడికో పేరు పెడతారు ఎవరో తెలుసునండి హిరణ్య గర్భ సమస్త జ్ఞానము అలవాడు హిరణ్య గర్భుడు ఆయన యూనివర్సల్ మైండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ మనహ మనహ అని లక్షణం మనస్సే హిరణ్య గర్భ అని కానీ హిరణ్య అనే పదానికి అంశం పదానికి మూలం ఏమంటే Universal intelligence. That is man. Now- If you look at them if they see universal intelligence- Then they say universal begging. You want to call him pretty intelligent being. For some universal intelligence, he'll call himself a bird. He'll call one bird very if he calls himself a bird. A universal intelligence, he'll call him a bird very if he calls himself a bird. Manu-shu-ho. శిశువులో చూడచ్చు చిన్న పిల్లవాడిలో చూడచ్చు ప్రతి ఏగలో చూడొచ్చు దోమలో చూడొచ్చు చీమలో చూడచ్చు కాబట్టి మనం ప్రస్తుతంలో మనిషిని తీసుకోండి మనిషిలో ఇంటెలిజెన్స్ ఉంది అసలు ఇంటెలిజెన్స్ ఉండాలండి అసలు మూల గుజ్జు ఉండాలి ఉంటే తర్వాత వీడు పాఠాలు చదువుతాడు పరీక్షలు పాస్ ముందు అసలు లోపల కొంత గుజ్జు చూడండి అది ఉండాలి ఆ ఇంటెలిజెన్స్ ఉండాలి న్యూరాన్స్ ఫైర్ చేసేటువంటి పవర్ ఉండాలి ఉంటే వీడు పరీక్షలు వేసవచ్చు ఎంఏ పేసవచ్చు పిహెచ్డీ చేయొచ్చు న్యూరాన్స్ ఫైర్ చేసే పవర్ ఉండాలి ఆ పవర్కి వ్యక్తిగతమైన ఇంటెలిజెన్స్ దానికే జీవుడు ఉంటుంది సో ప్రాణహ మనహ క్రియాశక్తికే ప్రాణహ అని పేరు అది యూనివర్సల్ లెవెల్ అదేవిధంగా వ్యక్తి స్థాయిలో కూడా రెండు స్థాయిలలో కూడా సమష్టి స్థాయిలో వ్యష్టి స్థాయిలో ఈ ఈ వ్యవస్థ ఉన్నది సమష్టి వ్యష్టి వ్యష్టి సమష్టి మనం రెండు మధ్యన కూడా జంప్ చేస్తూ ఉంటాం సమష్టి గురించి మాట్లాడితే ఎస్టికి వచ్చేస్తాం ఎస్టి గురించి మాట్లాడితే సమష్టికి వచ్చేస్తాం ఎందుకో తెలుసున్నా మనకి సమస్యం కాదు ద్వైతులకి సమస్య మనకే సమస్య లేదు ఎందుకంటే మనము ఎష్టి సమష్టిల మధ్య ఉండేటువంటి అభేదాన్ని దర్శించే ప్రయత్నం చేస్తున్నాం వేదాంతం అంటే కేవల తత్పదార్థ శోధన కాదు కేవల స్వం పదార్థ శోధన కాదు తత్వముల యొక్క అభేదాన్ని తెలుసుకునే ప్రయత్నానికే వేదాంతము అని పేరు కాబట్టి వ్యష్టి సమష్టి మధ్య నుండే అభేదాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రెండు రకాలుగాను కూడా దాన్ని వ్యాఖ్యానం చేస్తాం ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి డ్యాన్స్ అనగానేమి క్రియాశక్తి జ్ఞానశక్తుల యొక్క సమావేశము అంతే కదండి అంటే దాన్నే మనం టెక్నికల్ లాంగ్వేజ్లో ప్రాణము ప్లస్ మనస్సు కలిస్తే డ్యాన్స్ అయినా ఈ ప్రాణము ప్లస్ మనస్సు ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి డ్యాన్సర్ నుంచి వచ్చాయి డ్యాన్సర్ నుంచి ఎప్పుడు ఆవిర్భవించాయంటారు ఈ ప్రాణము ఈ మనస్సు డ్యాన్స్ చేసే సందర్భంలో ఆవిర్భవించే అవునండి సపోజ్ ఆయన డ్యాన్సర్ అని మీరు ఒక ముద్ర వేసేశారనుకోండి ఆయన ఇరవై గంటలు డ్యాన్సే చేస్తూ ఉంటాడా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా డ్యాన్స్ చేసుకుంటూనే ఇంటికి వెళ్తాడా భార్యతో మాట్లాడేటప్పుడు కూడా డ్యాన్స్ చేస్తూనే మాట్లాడతాడా అయితే భోజనం చేసేప్పుడు కూడా డ్యాన్స్ చేస్తూనే భోజనం చేస్తాడా కాదు డ్యాన్స్ అనే సందర్భంలోనే ఆయన డ్యాన్సర్ అవుతాడు అప్పుడు ఆ ప్రాణ ఆ క్రి ఆ మనస్సు ఆవిర్భవం ఆ జ్ఞానము ఆ శక్తి ఆవిర్భవిస్తాయి డ్యాన్స్ రూపంలో స్వతహాగా ఈ డ్యాన్స్ రూపంలో ఆవిర్భవించిన శక్తి ఈ డ్యాన్స్ రూపంగా ఆవిర్భవించిన జ్ఞానము స్వతహాగా ఆయనలో ఉంటుందా స్వతహాగా ఉంటుందా ఉండదు మరి ఎప్పుడు ఉంటుంది డ్యాన్స్ చేసిన సందర్భంలో ఉంటుంది ఇప్పుడు ఆయన ఎలా వర్ణించవచ్చు డ్యాన్స్ చేసిన సందర్భం దృష్ట్యా స ప్రాణ సమనా అని వర్ణించవచ్చు ప్రాణశక్తితో క్రియా అదే దాన్నే క్రియాశక్తి అంటారు మన మనస్సు అంటే జ్ఞానశక్తి రెండింటితో కూడి ఉన్నవాడు అని వర్ణించవచ్చు డ్యాన్స్ సందర్భంలో మరోపుడు అసలైన లేవని నా అభిప్రాయం కాదు డ్యాన్స్ దృష్ట్యా మనం మనం దృష్టాంతం తీసుకున్నాము స్వతహగా ఆయన ఏమిటి అదే స్వతహాగా అసమానం ఇలా డ్యాన్స్ చేస్తూ ఉండడు కదండి కాబట్టి మీరు చూసినటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి సమావేశం ఏదైతే ఉందో ఇది ఆయన నుంచే పుట్టింది కానీ ఆయన ఏంది స్వతహాగా లేదు స్వతహాగా ఉంటే ఎప్పుడూ ఉండాలి మరి స్వతహాగా ఏముంది నిర్గుణ చైతన్య స్వరూపుడు ఆయన నుంచే ఈ డ్యాన్స్ రూపంగా సగుణ సగుణతత్వము ఆవిర్భవించినది ఇది వ్యవస్థ అర్థమైంది కదండి ఇప్పుడు ఇక్కడ అక్షర పరబ్రహ్మ యొక్క నిర్గుణ స్వరూపాన్ని మనం బోధిస్తున్నాము ఇప్పుడు ఏమని చెప్పాల్సి ఉంటుంది అప్రాణ అమనహ అని చెప్పాల్సి ఉంటుంది అంతే కదండి కానీ దీన్ని బట్టి ఓ ఈయన అప్రాణ అమన అయితే ఈ ప్రాణశక్తి ఈ మనశ్శక్తి ఇంకో తోట నుంచి వచ్చిందని అనుకున్నారు ఇంకోతోటి నుంచి ఏం రాలేదు అక్కడి వచ్చింది ఇప్పుడు బంగారమునందు నెక్లెస్ అనే గుణము ఉండునా చెప్పండి సమాధానం బంగారంలో నెక్లెస్ అనే గుణం ఉంటుందండి ఉండదు నెక్లెస్ నెస్ ఉంటుందా ఉండదు బంగారంలో నెక్లెస్ నెస్ ఉంటే మీరు బంగారం కొనుక్కొని మంగళసూత్రాలు చేయించుకోవడం కుదరదు అలాంటి గుణం ఉండదు కాబట్టి బంగారాన్ని ఆ నెక్లెస్ అని వర్ణించదు ఎక్కడ నుండి పుట్టినది అలాగే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఏ శక్తి ఎక్కడి నుంచి పుట్టింది ఈశ్వరు నుంచి పుట్టింది కానీ ఈశ్వరుణ్ణి ఆ పరమాత్మ నక్షర పరబ్రహ్మణి అప్రాణ అలాగే ఈ జ్ఞానమంతా ఆ ఈశ్వరు నుంచే వచ్చింది కానీ అమనాహ అప్రాణో యమనా అర్థమైందండి చాలా గంభీరమైన ప్రతిపాదన దీన్ని భాష్యకారులు వాక్యంలో చెప్తారు అందాము ఎద్యీ దేహాుపాధిభేదృష్టీనా అవిద్యావశాత్ దేహభేద సమనా సేంద్రియ స విషయ ఇవ ప్రవే చలమలాదిమత్ ఇవాకాశం ఇది ఈవెందో తథాపి తర్వాత వస్తుంది ఇక్కడ యజ్ఞపి వచ్చింది తథాపి తర్వాత వస్తుంది ముందు యజ్ఞపి చూద్దాం యజ్ఞపి అంటే ఈ వెందో అయినప్పటికీ ఏమిటి ఏమండి సకల ప్రాణులలో ఉన్న ప్రాణశక్తి ఈశ్వరుడే ఈశ్వరుడే సకల ప్రాణుల రూపంగా ఆవిర్భవించాడు ఎందుకంటే ఆయన నుంచే ఇదంతా పుట్టిందని మనం అనుకున్నాం కదా సో ఇప్పుడు ఈ ఫ్యాన్లో ఆవిర్ము మోషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలక్ట్రిసిటీ నుంచే ఆ దీపంలో కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అది ఎలక్ట్రిసిటీ నుంచే సర్వము అక్కడి నుంచే వచ్చింది అదేవిధంగా దేహా సో దేహభేదేషు స ప్రాణ ఇవ విభిన్నములైన దేహములను మీరు చూసి అయ్యో ఈ దేహములన్నింటిలో కూడా ప్రాణశక్తి అలా అద్భుతంగా ప్రకాశం ప్రకటి ప్రకటమవుతోంది ఈ ప్రాణశక్తి అంతా కూడా ఆ పరమేశ్వరుడి నుంచే వచ్చింది అని మీరు అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు మనకి ఎలా భాషిస్తాడు స ప్రాణ ఇవా ప్రాణశక్తితో కూడి ఉన్నవాడు వలే సమనా ఉండే చైతన్య శక్తి ఆ జ్ఞానశక్తిని చూసి ఆ మనశ్శక్తిని చూసి మనస్సు అంటే బుద్ధి అన్నమాట ఇక్కడ సందర్భం ఆ జ్ఞానశక్తి దాన్ని చూసి జ్ఞానం కూడా ఒక పవర్ ఒక శక్తి దాన్ని చూసి ఆహా ఆ ఈశ్వరుడే ఇన్ని ప్రాణులలో జ్ఞానశక్తి రూపంగా ప్రకటమయ్యాడు అని అన్నప్పుడు ఆ ఈశ్వరుడు ఈ ప్రాణులన్నింటి ఎందు ఉన్న ఇంద్రియములన్నీ ఆ యొక్క అనుగ్రహం చేతనే పనిచేస్తున్నాయి కన్ను పనిచేస్తుందంటే ఆ కన్ను రూపంగా ప్రకటమయ్యాడు ఈశ్వరుడే చెవి రూపంగా ప్రకటమయ్యాడు మీరందరూ ఫేనోపనిషత్తు విద్యార్థులు నేను వివరించాల్సిన పని కాబట్టి ఇంద్రియ శక్తులన్నీ కూడా ఈశ్వరుడే ప్రకటమైన ఈశ్వరుని యొక్క ప్రకట రూపములే అయితే ఇప్పుడు ఇంద్రియాలన్నీ ఈశ్వరుని వచ్చాయి కాబట్టి ఆ ఈశ్వరుడు సేంద్రియ ఇంద్రియములన్నీ తలవాడు ఈశ్వరుడికి తలకాయలన్నీ ఉన్నాయి సహస్రశీరుష తలలు ఉన్నాయి అనంతములైన కాళ్ళు ఉన్నాయి అనంతములైన చేతులు ఉన్నాయి అనంతములైన కన్నులు ఉన్నాయి ఇదేమో సగుణ రూపము సేంద్రియ స ఇంద్రియం ఉంటే ఏమైంది ఇంద్రియానికి విషయం ఉండాలి ఇప్పుడు మీరు కన్ను ఉన్నది నాకు అని అన్నారనుకోండి ఎలా ఉందో చెప్పండి కన్ను ఎలా కన్ను మీకు ఉన్నట్టేమిటి నిర్ధారణ ఏమిటి ధృవరాశ్ర మహారాజు గారి కళ్ళు చక్కగా పత్తి గుడ్డులాగా శుభ్రంగా ఆయన కన్ను ఉన్నట్టం పిల్లి కళ్ళు ఉన్నవాడికి కన్ను లేనట్ట అది కాదు పాయింట్ అక్కడ కన్ను ఉన్నది అంటే రూపం ఉంటే కన్ను ఉన్నట్టు రూపగ్రహణం ఉంటే కన్ను ఉన్నట్టు కాబట్టి కన్ను ఉన్నది అంటే అర్థమైన రూపగ్రహణము ఉన్నది కాబట్టి ఇక్కడ రూపానికి విషయము అని పేరు కంటికి సబ్జెక్ట్ రూపమే కదండి విషయం అంటే ఆబ్జెక్ట్ కంటికి ఆబ్జెక్ట్ రూపం రూపం అంటే ఫామ్ అండ్ కలర్ చెవి ఉన్నది చెవి ఉన్నది అంటే ఈ చెగోడి ఉన్నది అని కాదు ఆ వినే శక్తి సో వినే శక్తి ఉండాలి ఒకవేళ ఇది ఇలాగా చక్కగా అందంగా ఉంది కలదోడు పెట్టుకుందుకు బాగుంది తప్పిస్తే వినే లేదనుకోండి అప్పుడు ఏదో మెషీన్ ఏదో పెట్టుకోవాల్సి ఉంటుంది వినే ఉన్నది అది దట్ ఈస్ ది చెవి శబ్ద శబ్దము అది విషయము సో ఈ శక్తులన్నింటినీ ఆ విషయముల రూపంగా మీరు పరిశీలించినప్పుడు శబ్దమేమిటి ఆ ఈశ్వరుని యొక్క శక్తియే శబ్దంగా ఉన్నది అది ఏ రూపంగా ఉన్నది ఈ విషయములన్నీ అంటే శబ్దరూప రసస్పర్శ గంధములు అనే విషయములన్నీ కూడా ఆ ఈశ్వరుని ఎందే ప్రకటమస్తున్నది కాబట్టి ఇవ అన్నీ ఇవ ఇవ ఇవ ఇది సగుణరూపం వాస్తవంగా ఇవన్నీ ఉన్నాయా ఆయన ఎందు లేదు అయితే మరి ఉన్నట్టుగా కనపడుతోంది కదా అంటే అలా కనపడుతూ ఉంటుందండి తల మలాధిమత్ ఆకాశము ఇవ ఆకాశము తలము తల తలము మలము కలదివలే నేను మన ఆయన గారిని అడిగినా ఏమిటండి తలం ఏమిటండి అంటే సర్ఫేస్ అని అర్థం అయితే ఆయన ఆకాశం నుంచేసి చూస్తే అది బోర్లిగించిన మూలు ముక్కులా ఉంటుంది అదే ఉంటాయి అది చెప్పారు ఆయన సో ఇప్పుడు ఈ ఈ పూర్యవి తయారు చేస్తారు చూడ పెద్ద ఒక ముక్కుడు ఏదో అంటారు దాన్ని దాన్ని కడిగేసి స్ట్రే అవ్వడం కోసం ఇలా ఉండండి ఇచ్చే అనుకోండి అది ఎలా ఆకాశం అలా ఉంటుంది అదే తల అంటే ఇంకా మల మల అంటే బ్లూ కలర్ లేకపోతే బ్లాక్ కలర్ సంధ్యారాగము కలర్ కలర్స్ అన్ని ఆది శబ్దం చేత ఆకాశమునందు ఘటన ఎంత ఉన్నదో అంత ఆకాశం అలాగే మఠం ఎంత ఉంటే అంత ఆకాశం అంటే సైజు ఇవన్నీ ఆకాశమునందు మనం ఆరోపిస్తున్నాం ఇవి ఆకాశం లేకపోతే ఇవేం లేవు కానీ మరి వాస్తవంగా ఇవన్నీ ఆకాశంలో ఉన్నట్టుగా భాషిస్తున్నాయే కానీ ఆకాశంలో ఉన్నాయండి లేవు అదేవిధంగా ప్రాణము ఇంద్రియములు విషయములు మనస్సు ఇవన్నీ కూడా పరబ్రహ్మైందో ఆవిర్భవించాయి కనుక ఇన్సిడెంటల్గా ఇవన్నీ పరబ్రహ్మ ఎందు వాస్తవంగా ఉన్నాయా అని మనం కానీ వాస్తవంగా లేవు తలమలా దివత ఆకాశం ఇవా ఆకాశము తలము అంటే సర్ఫేస్ కలదివలే రంగులు కలదివలే భాషించినట్లుగానే ఆ పరమాత్మ కూడా మన ముందు ఇంద్రియ దృష్టితో చూసినప్పుడు ఇవన్నీ ఈ ప్రాణము ఈ మనస్సు ఈ ఈ విషయములు కలవాడా సగుణరూపుడా అన్నట్లుగా భాషిస్తోంది అలా ఎవరికి భాషిస్తోందంటారు కొంచెం అకల్మంద్ తెలివి తక్కువ వాళ్ళకి లాభాసిస్తుంది అంచే ఆయన అంటారు దేహాద్యుపాధి భేద దృష్టీనాం అవిద్యావశాత్ ప్రత్యవభాసతే ఇదంతా కూడా ఇలా కనపడుతోంది ఎవరికి కనపడుతోంది అవిద్యావశాత్ అజ్ఞానం యొక్క ప్రభావం వల్ల వశం అంటే ప్రభావం విద్య ప్రభావం వల్ల ఎవళ్ళకి కనపడుతోంది మహాత్ములకు కనపడదు మహాత్ములు ఈ భేదాన్ని దర్శిస్తూనే ఈ భేదానికి అతీతమైనటువంటి దృష్టిని కలిగి ఉంటారు నిజంగా భేదాన్ని చూస్తూనే ఉంటారు భేదాతీతమైన దృష్టిని కలిగి ఉంటారు ఉంటారు సుఖమహర్షికి స్త్రీ పురుష భేదమే కానవచ్చేది కాదని భాగవతంలో రాస్తారు పాసిబుల్ ఇట్ ఈస్ ట్రూ ఇప్పుడు దీనికోసం సుఖ మహర్షి దాకా వాళ్ళు మన రాజకీయ నాయకులకు కూడా ఓట్లు వేసి సందర్భంలో స్త్రీ పురుష భేదాన్ని అధిగమించి వాళ్ళు ఓట్లు స్వీకరిస్తారు వాడి దృష్టిని పట్టి ఉంటుంది ఎవడి దృష్టి వాడి కాబట్టి సో భేద దృష్టి కలవాడికి అజ్ఞానవశ అజ్ఞానం యొక్క ప్రభావం చేత అజ్ఞానము కరడు పెట్టిన అజ్ఞానము వలన భేద దృష్టి సత్యదృష్టిగా హాసిస్తూ ఉంటుంది అంచేతనే వాళ్ళు ఉపాధి భేద దృష్టి నాం ఈ యొక్క లక్షణం ఏమిటంటే ఉపాధి చూస్తారు మొన్న మీకు మనం ఉపాధి అంటే ఏమిటో దేహము ఉపాధి నెక్లెస్ యొక్క షేపు అది ఉంది చూసారా అది బంగారానికి ఉపాధి నెక్లెస్ యొక్క లక్షణాలన్నీ బంగారానికి మనం ఆరోపిస్తాం వేవు తరంగము యొక్క లక్షణాలన్నీ కూడా జలం మీద మనం ఆరోపిస్తాం అలాగే ఆ ప్రాణశక్తికి ఆ ఈశ్వరుడు ఈ దేహంలో ప్రకటమవుతున్నాడు కదండి ఈ దేహ లక్షణాలన్నీ కూడా ఆ ఈశ్వరుని మనం ఆరోపిస్తాం ఈ దేహము ఆ దేహము కంటే భిన్నముగానున్నది అంటే భిన్నంగా ఏం లేదు ఒకే పంచభూతాల నుంచి అన్ని దేహాలు నిర్మాణం అయ్యాయి మధ్యలో ఉన్న ఆకాశం కూడా పంచభూతంలో ఒకటి భిన్నంగా ఉన్నట్టు అనుకృష్ణుడు ఇంద్రియ దృష్టితో చూసినట్లయితే భిన్నంగా కనపడుతుంది ఆ కనపడిన భేదమే సత్యము అని అనుకుంటారు ఆ భేదం వస్తువులో ఉన్న భేదం కాదది ఉపాధిలో ఉన్న భేదం సో ఇప్పుడు ఇక్కడ హీరో నిలబడ్డాడు అక్కడ విలన్ నిలబడ్డాడు ఈ రెండు వేరువేరు అని మనకు అనిపిస్తుంది కానీ అక్కడ రెండు వేరువేరే ఉన్నాయండి ఒకే తెర ఉన్నది అక్కడ ప్రకాశించే తెర ఒక్కటే ఉన్నది ఇన్నేం కానీ మనకి ఆ ప్రకాశంలో ఉండే తేడాను బట్టి బ్లాక్ అండ్ వైట్ అంటారు కదా తేడాను బట్టి ఇదిగో వీడు హీరో వీడు విలన్ మధ్యలో స్పేస్ అలా అనిపిస్తుంది అలాగే ఈ జగత్తు కాబట్టి దేహాది ఉపాధి భేద దృష్టి దేహము ఇంద్రియములు మనస్సు అంతఃకరణములు ఈ ఉపాధి భేదములు ఇవన్నీ ఉపాధి భేదం నేను వేరు ఆయన వేరు ఎలాగ వేరు ఆయన ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు అంటే దాన్ని బట్టి నువ్వు ఆయన మనస్సు వేరు నా మనస్సు వేరని చెప్పాలి కానీ ఆయన వేరు నేను వేరు అని ఎలా ఎందుకంటే ఆలోచనలకి లోకస్ ఏమిటి కాబట్టి ఆయన వేరు నేను వేరని చెప్పేటువంటి సందర్భం ఏమిటి ఆయన మనస్సు వేరు నా మనస్సు వేరు సాంఖ్యులతోటి దెబ్బలాట శంకరాచార్యులు ఓసారి సాంఖ్యులతోటి చెప్తారు సాంఖ్యులు అంటారు నేను వేరు నువ్వు ఆయన వేరు నేను వేరు అంటాడు ఎలా ఎలాగ వేరు చూడు ఆయన దేహం చూడు నా దేహం చూడు వేరువేరుగా ఉన్నాయి అలా కరెక్ట్గా మాట్లాడు ఆయన దేహం వేరుగా ఉంది నా దేహం వేరుగా ఉందని చెప్పు ఆయన వేరు నేను వేరు ఆయన దేహము వేరు నేను ఆయన ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు కరెక్ట్ ఆయన మనస్సు వేరు నా మనస్సు వేరు ఆయన వేరు నేను వేరంటావు ఎందుకు ఆయన యొక్క స్వరూపం ఏమిటో తెలుగు దీన్నే ఉపాధి భేద దృష్టి దేహమే ఆయన దేహమే ఆయన అయితే మనందరం నాస్తికులు అయిపోతాం నాస్తికులు దేహాత్మవాది కాబట్టి యూ డు నాట్ యాక్సెప్ట్ దట్ యువర్ నాస్తిక దేని ఫోర్ దేహాన్ని బట్టి నువ్వు భేదాన్ని ఎలా తీసుకొస్తావు మనస్సును బట్టి భేదాన్ని తీసుకురావాలి మనస్సు ఆయన మనస్సు ఈ పూట ఉన్న మనస్సు మధ్యాహ్నం సాయంకాలం ఉండదు ఆయనకే ఇంకోహాడు ఎవరూ కలదారు తెలికు ఆయన మనస్సును బట్టి భేదం మనస్సును బట్టి భేదం మీరు తీసుకొస్తే పొద్దున్న ఉన్న ఆయన వేరు సాయంకాలం ఉన్న ఆయన వేరు ఇంకా కాపురాలు ఉండవు ఇంకా మనుషులు అలా పూట మారిపోతూ ఉంటారు ఎవరు ఎవరితో కాపురం చేస్తున్నారో అర్థం కాదు ఎందుకంటే మనస్సు మారినప్పుడల్లా వ్యక్తి మారిపోతూ ఉంటాయి కాబట్టి మనస్సు మారిన వ్యక్తి మనస్సు వేరు కానీ కాబట్టి ఉపాధి భేదాన్ని బట్టి మనము ఆ చైతన్యంలో ఆ ప్రాణశక్తిలో ఆ ఈశ్వరునిలో భేదాన్ని భావన చేస్తున్నాము ఎందుచేత అలా చేస్తున్నామంటారు అవిద్యావశాద్ దేహాద్యుపాధి భేద దృష్టి నా అవి అటువంటి దృష్టి గల వారాలకు అజ్ఞానము యొక్క ప్రభావం వలన తలమలాదివతే ఆకాశమివ తలము రంగు మొదలైనవి కలిగినది ఆకాశము వలే సప్రాణ దేహభేదేషు వేర్వేరు దేహముల యందు ఆ ఈశ్వరుడు అక్షరపరబ్రహ్మ ప్రాణము గలదిగలే మనస్సు గలదివలే ఇంద్రియములు గలదిగలే విషయములు అనగా శబ్దరూపర సుస్పర్శ గంధములు కలదిగలే ప్రత్యవభాసతే ప్రకాశించలా అనిపిస్తూ ఉన్నది యి అలా నిష్టోన్న ప్రతికే తూ స్వరమాదృష్టీనా అవిమాన క్రియాశక్తిభేదవాన్ చలనాత్మక వాయుస్ అసౌ అప్రాణ తర్వాత తూ ఆన్ ది అదర్ హ్యాండ్ అజ్ఞానం గల వాళ్ళకి వేరువేరుగా ఇన్ని లక్షణములు కలదివలే సగుణము వలే ఆ పరమేశ్వర స్వరూపం భాషిస్తూ ఉన్నప్పటికీ తూ హ్యాండ్ అంది హ్యాండ్ అంటే ఏమిటి అవిద్య భేద దృష్టినాం భేద దృష్టి వారలకు దానికి ఆన్ ది అదర్ హ్యాండ్ ఏమిటో తెలిసిన పరమార్థ దృష్టినాం పరమ సత్యమును దర్శించువారలకు parama satyam em antante unity is the ultimate reality you see there are different human beings an meer antaru ante inkokadu antadu there are different nationalities antadu varocchi ante marokadu antadu there are different castes antadu inkokadu antadu there are different subcastes antadu evadi bheda drishti vadidi but reality alla undadu reality em antante entire humanity is one ఈవెన్ నాట్ ఈవెన్ దట్ ఆల్ లైఫ్ ఈజ్ వన్ రియాలిటీ ఈజ్ మన్ నేచర్ ఈజ్ వన్ అది పరమార్థ దృష్టి దాన్ని అలవరుచుకోవాలి మనం భేద దృష్టిలోనే బతికిస్తూ ఉంటాం ఈ భేద దృష్టిని పోగొట్టుకునే ప్రయత్నం కూడా చేయం వేదాంత శ్రవణం అన్నది అదో ఫ్యాషన్ కింద చేసుకుంటూ పోతూ ఉంటారు కొంతమంది నా అభిప్రాయం మీరు ఎలా చేస్తున్నారని కాదు కొంతమందికి వేదాంతం ఫ్యాషన్ కింద చేస్తారు అన్నీ ఉన్నాయి ఆ ఉద్యోగం ఉంది ఇల్లు వాకిలి పిల్ల మేక ఏదో డబ్బు దశకం అన్నీ ఉన్నాయి ఓ పిసర్ అంత వేదాంతం కూడా ఉంటే మంచిది ఓ ఓ స్వామీజీని జేబులో పెట్టుకుని ఉన్నట్లయితే జేబుకా స్వామీజీ ఎంటూ ఓ జేబులో కొంత ఖర్చు పెడితే ఓ స్వామీజీని జేబులో పెట్టుకోవచ్చు మా మా స్వామీజీ అంతా ఉండొచ్చు సో మామూలుగా మన దృష్టి కోణం ఏమీ మార్పు లేకుండా అప్పుడప్పుడు శవణం చేస్తూ ఎవరి శవణం అయితే జస్టం కానీ జ్ఞానం కలగట్లేదేమి అని వీరు ప్రశ్న వేస్తారు అంటే మహాత్ములు చెప్తారంటే ఈశ్వరుల యొక్క అనుగ్రహం ఉండాలండి అనేక జన్మల యొక్క పుణ్యం వల్ల కానీ జ్ఞానం కలగ ద్వారా ఆయన చెప్పాలంటే నీకు ఈ బతుక్కి లేదు అని ఆయన దాన్ని నిర్ధారణ చేస్తారు అలాగా వేదాంత శ్రమంలో ఉంటే అది కాదండి Vedanta shrivana want to be purchasing a piece of heaven by paying a price to a God-man. That is not Vedanta shrivana. We are over reverse gear loo bandi veesim hunduk vaylam want to be aware of it in the way. Kabatai bhaedadrishti tu bhaedadrishti ni niraka di nchi paramarthadrishti. Paramarthamanamdu paramarthamanu darishinche smabhavangala varlaku. దాన్ని ఎలా దర్శించాలంటే ఆ వాల్యూస్ వేదాంతిక వాల్యూస్ యూనిటీ బేస్డ్ వాల్యూస్ ఉంటాయి సో అంటే ఏ లవ్ అండ్ ఏ కంపాషన్ విచ్ ఈజ్ యూనివర్సల్ విచ్ ఈజ్ నాట్ అడ్రస్డ్ టు ఏ పర్టిక్యులర్ పర్సన్ అండ్ ఆల్సో విచ్ ఈజ్ డినైడ్ టు అది ఆ పరమార్థ దృష్టి యొక్క ఒకనొక లక్షణం అలాగే అనేక లక్షణాలు ఉన్నాయి స్థితప్రతి లక్షణాలు చూస్తూనే ఉంటారు కాబట్టి ఆ ఏకత్వాన్ని దర్శించేటువంటి వారులకు సో స్వతహ పరమార్థ దృష్టీనాం సో స్వతసిద్ధంగా అటువంటి ఏకత్వాన్ని దర్శించేటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో యథావస్థిత ఆత్మ దృష్టీనాం అంటే ఆత్మ ఒకే ఆత్మ వివిధ దేహములలో ఇలా అయితే ఒకే సూర్యుడు వివిధ జలపూర్ణ ఘటములలో నీటితో నిండిన ఘటాల్లో వేర్వేరుగా ప్రకాశిస్తూ ఉంటాడో అదేవిధంగా ఒకే ఆత్మ చైతన్యము మన అందరి ఎందు అలా రిఫ్లెక్ట్ అవుతూ ఆర్గానిజం అనమాట ప్రాణాన్ని ప్రకటించే శక్తి కలిగినటువంటి సమావేశం భూత సమావేశం ఇది పంచభూతముల యొక్క సమ్మేళనం సో ఆ సమ్మేళనంలో ఆ ఆత్మశక్తి తక్కువని ప్రకాశిస్తోంది ప్రాణరూపంగా మనోరూపంగా ఇంద్రియముల రూపంగా రూప శబ్దరూపస్పరిశే గ్రంథముల యొక్క జ్ఞానం రూపంగా ప్రకాశిస్తోంది ఆ ఆత్మతత్వము అది ఒక్కటే అటువంటి దర్శనము కలిగినటువంటి వారలకు ఆ వాస్తవమైనటువంటి ఆ అక్షర పరబ్రహ్మతత్వము అది దాన్నిండే ఈ ప్రాణము ఈ మనస్సు ఆవిర్భవించినప్పటికీ వాస్తవంగా అది అప్రాణ ప్రాణ అనే పదానికి వ్యాఖ్యానం వాస్తవంగా అది అప్రాణ ఏమిటండి అప్రాణ అంటే బహుగ్రీహిసమాసం ప్రాణము కానిది అని కాదు న విద్యతే ప్రాణ ఎస్మిన్స ఇప్పుడు ఈ మోషన్ ఉంది కదా ఈ మూమెంటు ఈ మూమెంట్ ఎక్కడి నుంచి పుట్టింది ఎలక్ట్రిసిటీ నుంచి పుట్టింది ఎలక్ట్రిసిటీలో ఈ మూమెంట్ ఉందా ఈ మూమెంట్ అప్రాణ న విద్యతే ప్రాణ ఎస్మిన్ సహ అప్రాణ ఎలక్ట్రిసిటీ యొక్క సగుణ రూపం ఇదిగో ఎలక్ట్రిసిటీయే ఇది సగుణ రూపం ఎలక్ట్రిసిటీ నిర్గుణ రూపం చెప్పమంటే ఏం చెప్తారండి ఇంకో గుణం చెప్పి నిర్గుణ రూపం చెప్తారా ఇది చెప్పి నిర్గుణ రూపం చెప్పడం కుదరదు ఈ కనపడుతున్న గుణాన్ని త్రోసిపుచ్చి మీరు నిర్గుణ రూపాన్ని బోధించాల్సి ఉంటుంది అ ప్రాణ అవిద్యమాన ప్రాణ ఎస్మిన్ సహ లేని ప్రాణము గలది అంటే ప్రాణము లేనిది అని అర్థం లేని బహుమ్రీహి సమాసం కృతంలో ఆ ఉంటుంది నవిద్యతే ప్రాణ ఎస్మిన్ సహ ప్రాణము లేనిది ప్రాణము అంటే మీరు యష్టిలో క్రియాశక్తి భేదవాన్ యష్టి ఇండివిజువల్లో క్రియాశక్తి భేదాలు ఉన్నాయి వీడిని నడుస్తాడు మాట్లాడతాడు చేతులతో బరువులు ఎత్తుతాడు ఈ క్రియాశక్తి భేదములు అన్నిటికీ కలిపి ప్రాణము అని పేరు ఈ ప్రాణమో ఐశ్వరునించే వచ్చింది కానీ వాస్తవంలో ఈ ప్రాణము ఐశ్వరునకు ఒక గుణము కాదు దాని నుంచి పుడుతుంది దానికి అటాచ్మెంట్ అవ్వదు అది దట్ ఈస్ ద బ్యూటీ నెక్లెస్ బంగారం నుంచి పుడుతుంది బట్ ఇట్ ఈస్ నాట్ అన్ అటాచ్మెంట్ టు గోల్డ్ సమష్టిలో చెప్పండి చలనాత్మక వాయు దృష్టాంతం సమష్టిలో చలనాత్మక వాయువు ఇక్కడ ఈ దేహంలో మీకు నడక చేతులతో బరువులెత్తడం మాట్లాడడం మొదలైన క్రియాశక్తి భేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి నుంచి వచ్చాయంటారు ప్రాణ సంచారం నుంచే కదా అలాగే ఈ జగత్తులో కూడా ఆ హిరణ్య ప్రాణం ఏమిటో చెప్పండి ఆ విరాడ్ రూపంగా ఉన్న పరమే సూత్రాత్మకి ప్రాణం ఏమిటో చెప్పండి ఈ వాయువే అలా భావన చేస్తారు కాబట్టి మన లంగ్స్లో ఉండే వాయువు ఈ ప్రాణాన్ని ఈ దేహాన్ని నిలబెట్టినట్టుగానే ఈ సంచారం చేస్తున్నటువంటి వాయువే ఈ జగత్తును నిలబెడుతోంది అంతా గ్యాసెస్సే కదండి మొత్తం ప్రపంచం అంతా గ్యాసెస్సే ఇంకేమే ఈ గెలాక్సీలన్నీ గ్యాసెస్సే సో చలనాత్మక వాయువు కాబట్టి ఈ చలనాత్మకమైన వాయువు ఇది సమష్టిలో ఇది ఆ ఈశ్వరు పుట్టింది వాయువే బ్రహ్మంటే త్వమేవో ప్రత్యక్షం బ్రహ్మాసి నమస్తే వాయు కానీ ఈ వాయుత్వము ఒక గుణము ఈశ్వరునిలో ఉన్నట్టుగా కనపడింది తప్పిస్తే వాస్తవంగా ఈశ్వరునిలో అది లేదు అప్రాణ వేదాన్ని